కీర్తన సంఖ్య నాలుగు వందల యాభై ఏడు ఆ రూపమునకే హరి నేను మొక్కెదను చేరి విభీషణుని శరణాగతుడని చేకొని సరిగా చితివి ఫలలోచనుడు బ్రహ్మయునింద్రుడు సూలినగ్నియును సూర్యచంద్రును నీలో నుండగా నిరిగని కిరీటి అనంత శిరసుల అనంత పదములననంతనయనములనంతకరముల ఘననీ రూపము గనుగొని కిరీటి అనంతమూరితివన్నిటగానా జగములియును సకల మున్నీంద్రులు నగు శ్రీవెంకటనాథుడ నిన్నే ఒగడగ కిరీటి పొడగనే నీ రూపు అగణిత మహిముడవన్నిటగానా